శుభాశుభన కథ కథన మంత్రం సుమారుగా వెయ్యిసార్లు జపం చేస్తే ఇది సిద్ధిస్తుంది అయితే తూర్పు తూర్పుముఖంగా కూర్చుని బ్రహ్మచర్యం పాటించి ఒక పూట భోజనం చేసి రోజు అలా ఎన్నిసార్లైనా ఎన్ని రోజులైనా సరే శుభ తెలుసుకునవచ్చును ఓం హ్రం శ్రీం బలీలం వాహులీ క్షామ్ చిం చిం క్షుం క్షేం క్షహ